కీర్తన రెండు వందల ఇరవై ఆరు అందరెరిగిన పనికి ఇక తప్పించుకోరాదు పొందుగాని మాయల పొరలగ నేటికీ గతి అయి బ్రహ్మాండాలు కల్పించనేరిచితులై బ్రహ్మాదులు చూపట్టగా క్షితి వేదశాస్త్రాలచేత పొగడించుకుంటా కుండా ఇంత దాగనే ఉన్నత పరమ పరమపదొసీవు కర్తవై అన్నిటా లక్ష్మీనాథుడవన పెంపొంది పన్నుక ఇన్ని విద్యలా ప్రసిద్ధుడై ఉండి కన్నులకు ప్రత్యక్షము కాకుండా నేటికీ ఆపదలెల్లా సులభాన తీర్చి పరగ ధర్మములెల్లా పరిపాలించి పరుషులకు పరాలు పరుమలు కృప చేసి మరిగి శ్రీ వెంకటేశ మాట్లాడవదేడికి